Good afternoon ladies and gentlemen Madam Indira Pradeershini who is the coordinator for this program is otherwise BC she has suggested uh, she has asked her colleague madam bharti to be here but since the additional director has sent word uh, for some meeting uh, i think i am taking the initiative myself of introducing the time table is already with you i am viswanadham retired professor from smaller university that should be sufficient now the topic that is given to me is ethics in administration a bit sensitive and uh, sometimes when we are discussing such and sensitive issues probably i feel talking in telugu is likely to give me the satisfaction of conveying much better what I am having in my mind. So, I would like to check up whether any of you have any problem with Telugu. No. Telugu every kind of art is not, it is not, it is not, it is not, it is not, it is not custom, it is not and it is not English to say it. So, English to Telugu combine it. I am a university professor and I have a little English to say it. I have a little English to say it. I have to say it. రెండూ వచ్చు అది రాక ఇంగ్లీష్ రానందువల్ల తెలుగులో మాట్లాడతానని మీ అనుమతి కోరుతున్నానేమో అనుకుంటారేమోనని ప్రత్యేక ఇది ఆన్ చేయాలి కదా ప్లీజ్ డ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి నేను మిమ్మల్ని అడిగితే బాగుండదు ఎందుకైతే వీరంతా రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా చేస్తున్న పని అది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క సీటు ఎక్కువ వర్క్ ఉండొచ్చు తక్కువ వర్క్ ఉండొచ్చు అదంతా వేరే విషయం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లేకుండా అమ్మ దాని బ్రైట్ గా వచ్చేందుకు వీలుంటుందా అట్లానే ఉంటుందా అంటే ఆ బల్బు దీని మీద ఆధారపడి ఉంటుంది చూడండి ఆ లైట్ వేస్తే ఇంకా డల్ అయిపోతుంది ఆ బగ్గులో దమ్ముండాలంటే పల్డి చాలు అడ్మినిస్టేషన్ అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది కొలాబ్స్ కంట్రోల్ ఉండదు కేయాసు ఇప్పుడు ఎథిక్స్ అనేది గనక అడ్మినిస్టేషన్లో లేకపోతే ఏమవుతుంది మీకు రిలేషన్షిప్ అర్థమైందా సమాజంలో ఒక క్రమశిక్షణ ఒక క్రమశిక్షణ ఉండాలి రోడ్డు మీద బళ్లు నడుస్తూ ఎడమ చేతి వైపు వెళ్లాలి కుడి చేతి వైపు వెళ్లకూడదు ఏదో ఇలా ఓవర్ టేక్ చేయొచ్చు ఇలా ఓవర్ టేక్ చేయకూడదు రెడ్ లైట్ వస్తే ఆగాలి ఎల్లో అయితే గెట్ రెడీ గ్రీన్ అయితే గో అనే కొన్ని రూల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రూల్స్ ఎందుకు స్వతంత్ర దేశం యొక్క పౌరుల యొక్క స్వాతంత్రాన్ని హరించడానిక కాదు అందరి క్షేమం కోసం మన క్షేమం ఇతరుల క్షేమం మన క్షేమము ఇతరుల క్షేమము ఎప్పుడు సాధ్యమవుతుంది అందరూ పాటించినప్పుడు ఒక వర్గం పాటించి ఇంకో వర్గం పాటించినప్పుడు లేకేదో ముసలాళ్లు పాటించి రూల్స్ ని పరుచుకురాళ్లు పాటించినప్పుడు ఏమవుతుంది ప్రమాదాలు జరుగుతాయి రోడ్ ఎగ్జాంపుల్ చెబుతున్నా నేను అలానే సమాజంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ పాటిస్తే అందరికీ మంచిది అనేటువంటి అభిప్రాయంతో మనం నియమాలను ఏర్పాటు చేసుకుంటాం నియమాలు ఉంటే మంచిది అన్న భావంతోనే కదా నియమాలను ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన నియమాలు పాటించబడటం లేదు అంటే అర్థం ఏమిటి ఎంతమంది పాటిస్తున్నారు ఎంతమంది పాటించడం లేదు పాటించని వారి సంఖ్య పెరుగుతూ ఉందా తరుగుతూ ఉందా ఒక యాభై ఏళ్ల క్రితం పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవడన్నా పాటించకపోతే చూసి నవ్వేవాళ్లు గేలి చేసేవాళ్లు పెళ్లివేసేవాళ్లు ఇప్పుడు రివర్స్ అవుతోంది ఏమనుకోకండి ఇప్పుడు ఎవడన్నా గనక పాటిస్తూ ఉంటే అంటున్నాం మనం ఇది నేడు కనబడుతున్నటువంటి పరిస్థితి అందుకని అడ్మినిస్టేషన్ సమాజానికి ఒక సివిక్ సొసైటీకి సివిల్ సొసైటీకి అవసరం ఎథిక్స్ అడ్మినిస్టేషన్ అవసరం ఎలా అయితే అడ్మినిస్టేషన్ లేకపోతే అస్తవ్యస్త స్థితి ఏర్పడుతుందో ఎథిక్స్ అనేటువంటిది లేకపోతే నీతి నియమాలు గనక లేకపోతే పద్దతులు లేకపోతే లా అంటూ లేకపోతే చట్టం అంటూ లేకపోతే చట్టాన్ని సరిగ్గా అమలుపరిచేటువంటి వ్యవస్థ లేకపోతే అందులో కరప్షను ఇనిఫిషియన్సీ రికమెండేషను మరో మొదటి పార్షియాలిటీ ప్రొజ్యుడీషియవన్ని గనకొచ్చి చేరినట్టయితే ఏమవుతుంది అనే ప్రశ్నకు మనం సైలెంట్ గానే సమాధానం అంగీకరిస్తున్నట్లు లెక్క లేదు ఇప్పుడే చాలా బాగుందండి ఇంత అస్తవ్యస్తంగా ఉంటేనే మనం చక్కగా పనులు చేసుకోగలుగుతున్నామని మీకు ఎవరికన్నా అనిపిస్తోందా <player> ah, you can feel free Class interactive గా ఉంటుందండి ఇదేదో నేను గంట సేపు పాఠం చెప్పి మీరేదో అయిపోయింది బాగుందని అనుకోవడం కోసం కాదు రైట్ ప్రొసీడ్ అవురామండి ఓ ప్రశ్నతో నేను ఎందుకు ప్రారంభం చేస్తున్నానంటే ప్రశ్నిస్తూ ఉన్నప్పుడే ఆలోచన సాగుతుంది ఆలోచన సాగుతున్నప్పుడే నేర్చుకోవటం సాధ్యమవుతుంది ఎక్కడ ప్రశ్న లేదో అక్కడ ఆలోచన లేదు ప్రశ్న ఆలోచన లేని చోట నేర్చుకోవటం అసంభవం ఇక్కడ మనం ట్రైనింగ్ కోసం వచ్చాం ట్రైనింగ్ అంటే ఏంటి నేర్చుకోవడం నేర్చుకోవడం నేర్చుకోవడం ఎందుకు రేపు పొద్దున వెళ్లిన తర్వాత మన జిల్లాలో డిపార్ట్మెంట్లు అమలు పరచడానికి ప్రయత్నం చేయడం ఇది కేవలం ఈ ప్రొఫెషనల్గా అంటే మీరు ఈ డిపార్ట్మెంట్స్ లలో చేస్తున్న పనికి పనికొచ్చేటువంటిదేనా పర్సనల్ లేక సంబంధం లేదా ఇప్పుడు మిగిలింది మీకేదో కాడాక్ట్ రూల్స్ అవి ఇవి ఉన్నాయి మీ టైం టేబుల్లో అవి డిపార్ట్మెంట్ వరకే రిటైర్ అయ్యాక కాండక్ట్ రూల్స్ ఏమిటి నా ఉండదు మరి ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఎథిక్స్ అనేటువంటిది కేవలం లోనే కాకుండా పర్సనల్ లో కూడా పనికొచ్చేటువంటి అంశం అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా వింటారేమోనని చెప్తున్నా ఈ స్లైడ్స్ లలో కనబడుతున్నది ఏమి మీరు రాసుకోకర్లేదు అది ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాను మీ దగ్గర పెన్ డైవ్ ఉంటే పెన్ డైవ్ కాపీ చేసుకోండి లేదు నేను మేడంతో చెప్తాను మీ ఇమెయిల్ ఐడి నాకు పంపించినా నేను మీకు వీటిని మెయిల్ లో పంపించేస్తాను అందుకని వినంట మీద దృష్టి పెట్టండి व्यक्ति विकसीस्ते सौत सू प्रत्येक अंत व्यक्त समूहमे सर मैं सामजन चीड़पो अवकाश व्यक्त मचते सामजन व्यक्त समुदाय सामजे ఏ మేరకు సమాజం వ్యక్తులను పట్టించుకుంటోంది వ్యక్తులు ఏ మేరకు సమాజాన్ని పట్టించుకుంటున్నారు అనేటువంటి పరస్పర ప్రభావం మీద ఆధారపడి ఒకటి పెరగటమో లేక తలగటమో లేక పక్కదారి పట్టడమో లేక పొరపాటు పట్టడమో పొరులుదండాలు పెట్టడమో జరుగుతుంది ఎథిక్స్ ఇన్ అడ్మినిస్టేషన్ వాట్ ఈస్ ట్రైనింగ్ వై డూ వీ నీ ట్రైనింగ్ వై ట్రైనింగ్ ఇన్ ఎథిక్స్ సరే బోల్డని చట్టాలు వస్తూ ఉంటాయి ప్రొసీజర్స్ వస్తూ ఉంటాయి మనం ఎప్పుడో చేరాము చేరినప్పుడు ఇవి లేవు తర్వాత వచ్చాయి అవంతా చదివే ఓపిక అక్కడ ఉంది కాబట్టి అందరినీ కూర్చోబెట్టి ఒకసారి ట్రైనింగ్ అంటే శంఖంలో పోస్తే తీర్థం వచ్చేస్తుంది బాగుంది ఈ ట్రైనింగ్ ఎందుకు నిజానికి పర్పస్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ మీలో మార్పు తీసుకురావటం ట్రైనింగ్ యొక్క ప్లీజ్ మీలో మార్పు తీసుకురావటం అనేటువంటిది ట్రైనింగ్ యొక్క అభిప్రాయం ఉద్దేశం ఈ మార్పు ఎందుకు రావాలి ఆ మార్పు మంచికి కావాలి కాబట్టి మార్పు చెడిపోవటానికి అక్కర్లా ఇప్పుడు పడిపోతున్నటువంటి దాన్ని మనం అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తాం అదుపు తప్పి ఎగిరిపోతున్న దాన్ని పట్టుకుంటాం మనం ఇప్పుడు బెలూన్ లో గాలి నింపా ఎగిరిపోతోంది పట్టుకుంటాం మనం లేదో చెయ్యి జారి పడిపోతుంది పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం అంటే ఏమిటి అదొక పద్దతిలో ఉండాలనేటువంటి ఆలోచన మనకు అవసరం కాబట్టి సో ఎథిక్స్ లో ట్రైనింగ్ ఎందుకు ఎందుకంటే మనం చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎప్పుడో చిన్నప్పుడు ఏమైనా నీతి కథలు సూత్రాలు అవి ఇవి మంచి చెడు చెప్పారేమో మనం చూసిన కాసిన సినిమాలలో ఏమైనా మంచి ఉంటే గింటే వంట పట్టిందేమో తప్ప ఇతరత్రా మనకు ఎథిక్స్ ఒక సబ్జెక్టుగా మనం నేర్చుకోవాలి ఎవరు ఫిలాసఫీనో ఏదైనా చదువుకుంటే ఏమైనా నేర్చుకున్నారేమో తప్ప అదర్వైజ్ ఎథిక్స్ అనేటువంటి సబ్జెక్టుగా మనం నేర్చుకోవాలి పుట్టినప్పుడు అమాయకంగా పుట్టి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న నిశ్శబ్దంగానో లేక పైకి అడగటం ద్వారాను మీరు అటు చూస్తుండే నేను ఇలానే ఉంటా నేనే మారను ఈ తెల్ల చొక్కా తెల్ల జుట్టు ఏమీ మారవు రానున్న రెండున్నర గంటల అందుకని బోర్డు మీద జాస పెట్టండి నన్ను వింటూ ఉండండి ఎక్కడున్నా మాట వినబడుతూ ఉంటుంది మీకు అవునా రైట్ ఇప్పుడు మళ్లీ మరొకసారి చూద్దాం అది మన మనస్సు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రశ్నించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు వినాలా ఈయనేదో చెప్తున్నాడు బదిన మధ్యాహ్నం భోంచేసి బయట నుంచి వచ్చాం మనం ఏసీ హాల్లో కూర్చుని వినటమా చ నిద్రబోదాం హాయిగా నిర్ణయమేగా ఆలోచిస్తేనేగా నిర్ణయం ఆలోచించకపోతే నిర్ణయం ఎలా చేస్తారు ఆలోచించడం అంటే ప్రశ్నించడమేగా ప్రశ్నిస్తున్నప్పుడేగా ఆలోచన సాగుతుంది ఆలోచన ప్రశ్న రెండు ఉన్నప్పుడేగా నేర్చుకోవడం సంభవం అవుతోంది అంటే నిరంతరము మనం నేర్చుకుంటూ ప్రశ్నిస్తూ ఆలోచిస్తూ ఉన్నందువల్ల ఈ ప్రగతి సమాజంలో సాధ్యపడి వందల ఏళ్ల ఇన్ని వస్తువులు లేవు ఇన్ని ఆవిష్కరణలు లేవు ఇన్ని కోర్సులు లేవు ఇన్ని చట్టాలు లేవు ఏది లేదు మరి ఏది లేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరో ఒకరు ఆలోచిస్తున్నారు అందరూ ఆలోచించలేకపోవచ్చు ఎవరో ఒకరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు బయట వేడిగా ఉంది చల్లగా ఉంటే బాగుండు చల్లగా ఉంటే కాన్సన్ట్రేట్ చేసి వినగలుగుతారు ఆల్చేసి చేయండి కరెంట్ షార్టేజ్ ఉంది మరింత మన హైదరాబాదు మనకు ఎండా ఎండ ప్రదేశం కదా సోలార్ పవర్ కనుక మనం పెడితే మామూలు గవర్నమెంట్ హైడ్రో పవరో లేకపోతే థర్మల్ పవరో మనకు అక్కర్లేదు సోలార్ పవర్తో మనం నడుపుకోవచ్చు అంటే ఎవడో ఒకటి సమస్యను అర్థం చేసుకుని ఆలోచిస్తున్నందువల్ల పరిష్కారాన్ని అన్వేషిస్తున్నందువల్ల మంచి ప్రయత్నమో చెడు ప్రయత్నమో మామూలు ప్రయత్నమో కాస్లీ ప్రయత్నమో మరోటో మరోటో దేవుడెరుగు మనకు కొత్త వస్తువులు కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి లేకపోతే అలానే ఉండిపోతుంది ఇప్పుడు మనలో మనమాట ఉదాహరణకి ఒక హండ్రెడ్ ఇయర్స్ నూరేళ్ల క్రితం ఒక కుక్క ఎలా బతికిందో సగటున ఈ కూడా ఒక కుక్క అలానే బతుకుతోంది నూరేళ్ల క్రితం మనిషి ఎలా బతికాడో ఈనాడు అలానే ఉన్నాడా వస్తువులు అలానే ఉన్నాయా తెలివి అలానే ఉందా మీకు అర్థమవుతోందని నేను చెప్పే ప్రశ్న ఒక కుక్క గుర్రం గాలిద నక్క ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనతో పాటు మొత్తం ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయట ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనబై లక్షల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకవైపు మనిషి ఒక్కడు అత్యున్నతమైనటువంటి ఉత్ష్టమైనటువంటి మానవ జన్మ దుర్లభము అన్ని మతాలు ఏ మామూలుగా మనిషి అంటే చాలా అరుదు చాలా తెలియగలవాడు సంక్లిష్టమైనటువంటి బ్రెయిన్ అనేటువంటివి చెప్తాయి ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఈ మానవ జాతికి ఏర్పడినందువల్ల ప్రగతిని సాధించామో అంటే మిగిలిన ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కూడా ఎవడైతే ప్రశ్నించే ఆలోచించే నేర్చుకునే తత్వాన్ని అభివృద్ది పరుచుకున్నాడో వాడు ముందడుగు వేస్తున్నాడు పట్టించుకోనటువంటి వాడు వెనకబడిపోతున్నాడు పాయింట్ క్లియర్ హుఇజ్ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ప్మెంట్ కి ఎవరు బాధ్యులు తేలిగా చెప్పచ్చు మనం అమ్మ చెప్పిన నిధనలేదు నాన్న కొట్టలేదు సార్ సరిగ్గా పాఠం చెప్పలేదు ఆ ఊళ్ళో పుట్టాను ఆ కులంలో పుట్టాను ఆ ప్రాంతంలో పుట్టాను అందువల్ల ఉన్నాను గానీ లేకపోతేనా కరెక్ట్ అసలు చదవలసింది ఆలోచించవలసింది నేర్చుకోవలసింది ఎవరు నువ్వు నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే అవునా అదే వర్గానికి అదే కులానికి అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు హండ్రెడ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను హు హీచ్ ది టాప్ ఇన్ ది కంట్రీ నువ్వెందుకు కావాలా అంటే ఎక్కడో మనకు లూజ్ కాంటాక్ట్ पत्या अर्थंसर्म थिंकि आल्बर सिद्धपुर स्वीट इवन प्रभा कल अपदेव मध्या सब thinking, while thinking, about thinking will improve the quality of thinking and quality of our life. Sometimes you think when you talk about thought about thinking about our life, even if many people livein in me, put me the custom. If I like the Shout notification, then turn off the phone. I tell that when I project every minute, I want to continue calling how హౌ క్యాన్ ఐ వయలేట్ rule రూల్ సేమ్ రూల్ అప్లైస్ ఫర్ ఆల్ నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసాను సో అందుకని ఇప్పుడు మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమనే స్వాతంత్ర్యం నాకు నేను చేయకుండా మిమ్మల్ని అడిగే స్వాతంత్ర్యం నాకు లేదు రైట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనిషికి ఉన్న మేధస్సుకు ప్రత్యేకమైన లక్షణం ఆలోచించటం మనం అసలు ఎంత ఆలోచిస్తున్నాము ఎలా ఆలోచిస్తున్నాము బాగా ఆలోచించగలుగుతున్నామా ఆలోచన వల్ల వచ్చే లాభాన్ని వాడుకోగలుగుతున్నామా అనేటువంటి దానిమీదనే వ్యక్తిగా మన ప్రగతి గాని లేక మన సమాజం యొక్క ప్రగతి గాని దేశం యొక్క ప్రగతి గాని ఆధారపడి ఉంటుంది మరి ఇంత స్పష్టంగా ఆలోచనకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు మనం నిరంతరము మన ఆలోచన సామర్థ్యాన్ని ఎందుకు అంచనా వేసుకోవటం మామూలుగా ఓ ఇరవై ఏళ్ల క్రితం మీకున్న సామర్థ్యంతో పోల్చి చూస్తే ఇవాళ మీకు డిగ్రీ ఉంది అనుభవం ఉంది బోర్డంతమంది స్నేహితులు కొన్ని మోసాలు కొన్ని మోసగింపబడ్డారు అన్ని కలిసి మీకు అనుభవం వచ్చి చాలా హుషార్ తెలివైనటువంటి వ్యక్తిగా మీరు పరిగణింపబడుతున్నారు బాగుంది అంటే మీలో ఏదో కొంత మార్పు వచ్చినట్టే కదా ఈ మార్పుకు ఇరవై సంవత్సరాలు పట్టింది అది కనుక ఎందేళ్లలోనో ఐదేళ్లలోనో గనక మార్పు వస్తే మీరు అభివృద్ది చెందినట్టాన్స్ పోగొట్టుకున్నట్టర్వ నాట్ డెవలప్ तोंदर अभिवृद्धि चंद मन पदेक का रेल मन ग्रह अर्थंस क्लब पिक्लू विशारेव पार फाम हाउस पारतीं कार्डसांग इंका चाल उसे अवी पुराने ఎందుకు చెప్తున్నానంటే నేటి సమాజం ఏ పోకడలు పోతోంది అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే మనకి ప్రత్యేకమైన పరిస్థితి కనబడుతుంది వాట్ డూ యూ థింక్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ది యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద యూత్ మీకు ఒక ముప్పై ముప్పై ఏదో ముప్పై ఎనిమిదో మీకేదో వయస్సు పరాల నేను మీరు ఆ దశలో నుంచి బయటకు వచ్చిన ఈనాడు మనం ఒక నిష్పాక్షికంగా లేక ఒక మెచ్యూరిటీతో పరిణతితో మనం ఆలోచించగలుగుతున్నాం కొన్ని బలహీనతలు మనకు లేవు ఉన్నా వాటి యొక్క మంచి చెడు తెలుసుకుని ప్రవర్తించగలుగుతున్నాం కానీ ఆ టు నైన్టీన్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్లకి ఇంతటి విచక్షణ సామర్థ్యం లేనందువల్ల వాళ్లు ప్రవర్తిస్తున్న తీరు గురించి మీ అభిప్రాయం ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నా ఇందులో రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి మీకు గనక పదమూడు పంతొమ్మిది ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు గనున్నట్టయితే మీకు కాస్త ఎక్కువ తెలుస్తుంది ఆ వయసులో ఉన్న పిల్లలు లేక మీకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఆ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా మీరు ఫేస్ చేయరు మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరన్నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఉంటే రిలేటివ్స్ ఎవరైనా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది పోనీ ఎవరు అన్మారీడ్ నాకేం తెలిస్తారంటే నేనేం చెప్పలేను కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ వ్యక్తుల మీద ముఖ్యంగా యువత అంటే యూత్ జనరల్ గా ఇరవై ఐదు యువతని ఇరవై ఎనిమిది యువతని ఆ టీనేజ్ మైండ్ సెట్ లో ఉన్నటువంటి వాళ్లకి ఏం జరుగుతుంది ఈ సినిమాలు సినిమా పోస్టర్లు ఇంటర్నెట్ టీవీ సీరియల్స్ పుస్తకాలు పార్టీలు క్లబ్బులు ఇవి అవి అందీ కలిసి రే పొద్దున మరింకింత సమాజం సృష్టించే వైపు ప్రయత్నం సాగుతోందా లేక అది అన్యాయంగా తయారయ్యే అవకాశాలున్నాయా మీకేమని అనిపిస్తోంది కదా ఓ చిన్న పని చేద్దాం కష్టమైన పని కాని చేద్దాం ఇప్పుడు రెండు పేల పదమూడు కదా ఒక్క నిమిషం అలా కళ్లు మూసుకుని ఓ ఇరవై సంవత్సరాలు కలిపేద్దాం అంటే రెండు వందల సంవత్సరంలో సమాజం ఎట్లా ఉందో ఊహించగలిగే స్వాతంత్రాన్ని ఊహించగలిగే ధైర్యాన్ని మీరు స్వీకరించగలరా ప్రశ్నార్థమైందా పోని how do you think would be the society in 2033 ipude ila undi meeku artham ayipoyindi kada mari ipudu andukane ethics administration avasarama avasarama edo avasarame em anipistundi kada yevo chuddam aidu gantla nirnayam cheyadam gani kondareo is not about being better than someone else it is about the being the best you can సాధారణంగా మనిషికి ఒక బలం ఒక బలహీనత రెండు ఉన్నాయి ఈ బలహీనత ఏమిటంటే ఎదుటివాడుతూ పోల్చుకుంటాడు ఇప్పుడు ఉదాహరణకి ఓ పెద్ద మనిషి పదహారు హత్యలు చేశాడని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు రెండు రెండు పదహారు హత్యలు చేశాడని అనుకుందాం ఎలక్షన్స్ లో నేను ఆయన పోటీ పడుతున్నాం సార్ పదహారు సార్ నేను రెండే చేశాను సార్ ప్లీజ్ అంటారు నాకేమన్నా అర్థమైందా నేను రెండే హత్యలు చేశాను సార్ ఆయన పదహారు చేశాడు సార్ దుర్మార్గుడు నాకు ఒకటి సార్ रेदे मूडो नंबर रिजर्व अटेस्मारी मुदेस्वते ओटेडो वाडे थर्ड नंबर फिस्टा दुर्म पदहार हत्या अं इप ओटे व्यक्ति ने वाड़कना चाल मेल्ह అని నేను అర్చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా పరోక్షంగా మీ యొక్క ఆలోచన మీద ఎలాంటి ప్రభావానికి కృషి చేస్తున్నానో మా ఇద్దరులో పోల్చి చూస్తే వాడికన్నా నేనే మేలు కాబట్టి నువ్వు నాకే ఓటేయ్యాలి అని చెప్పని నేను మీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నా కన్ఫ్యూజ్డ్ థింకింగ్ ని మీకు చక్కగా ట్రాన్స్ఫర్ చేసి ఇంప్లాంట్ చేసి మీరు నాకు కావాల్సిన పద్దతిలో ప్రవర్తించేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను అది మంచిదో చెడ్డదో మీరే నిర్ణయం చేసుకోవచ్చు వీ హావ్ ఎ క్వశ్చనబుల్ మారల్ క్లైమేట్ lack of strong value based upbringing and celebration of negative role models positive role models kana negative role models yokka celebration ekkuotondu udaharana ku meeru inkoka aina iddaru kalisi oke department lo oke okay, ulllo iddaru report chesaru 10 lakham aynedho okillu kattaru oka motorcycle undu ayaniki meeru బస్సులోనే పోయి వస్తున్నారు మీ ఇష్టం మీ పరిస్థితి మీ ఇంట్లో వాళ్ళు గాని మీ బంధువులు గానీ ఏమంటారు వాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకో వాళ్ళు చూసి బుద్ది తెచ్చుకో సో ఈ పోట్లాట వల్ల గాని ఈ పోలిక వల్ల గాని ఈ బలవంతం వల్ల గాని లేక మన బలహీనత వల్ల గాని ఏబీసీడీ అన్ని కలిసి ఏం చేస్తున్నాయి మనల్ని ఎటువైపు లాక్కెళ్తున్నాయి రైట్ అలా అందరూ అలానే చేస్తే ఏమవుతుంది అప్పుడు అప్పుడు సమాజాన్ని నెగిటివ్ అనే హక్కు మనకు ఉంటుందా ఉండదు ఆలోచిద్దాం ది ఇన్ఈక్వాలిటీ ది ఎఫిషియన్సీ ది ఇండిఫరెన్స్ ది ఎఫెక్టివ్నెస్ ది గ్రోయింగ్ పావర్టీ ది ఎక్స్ప్లోరింగ్ కరప్షన్ చీటింగ్ క్రైమ్ వైలెస్ వల్గారిటీ ఎవర్ ఇంక్రీజింగ్ పొల్యూషన్ నాట్ జస్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ బట్ ఇన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్ డిక్రీజింగ్ స్టాండర్డ్స్ డిక్లెనింగ్ వాల్యూస్ వీకెనింగ్ ఫ్యామిలీ టైప్స్ గెట్ క్విక్ రిచ్ బై ఎనీ మీన్స్ యాటిట్యూడ్ ఇది నేను సమాజంలో కనబడుతున్నటువంటి అస్తవ్యస్త పరిస్థితి హాజ్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఫర్ వాల్యూస్ ఎనీథింగ్ టు డూ విత్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ దేశం అయితే దేశ సంపద అందరిది అవ్వాలి కదా కొందరే కార్నర్ చేస్తే అర్థమేమిటి ఆఫీస్లో ఒక వ్యక్తి ఆఫీసర్ అయినప్పుడు మీరందరూ ఆఫీసులో స్టాఫ్ అయినప్పుడు అందరి పట్ల నేను ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉండాలి కదా ఈయన నా బంధువు కాబట్టి లేట్ వచ్చినా పర్వాలేదు ఈయన బంధువు కాదు ఏం ఆలస్యం వస్తున్నావు అని అడుగుతున్నాను మీకు అర్థమవుతుందా మీరేమంటారు సార్ మీ ఇష్టం స్ట్రిక్ట్ గా ఉంటే అందరి స్ట్రిక్ట్ గా ఉండండి లిబరల్ గా ఉంటే అందరి లిబరల్ గా ఉండండి అంతే తప్ప ఒక వర్గం ఒక ప్రాంతం ఒక కులం ఒక డివిజన్ లేక ఒక భాగం మీద మీరు ఒక రకమైన ప్రవర్తన మరో భాగం మీద ఒక రకమైన ప్రవర్తన ఇన్కన్సిస్టెన్సీ మేము ఒప్పుకోము మీరు అర్థమవుతోంది అనుకుంటా అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక మనిషి నుంచి యూనిఫార్మ్ రేషనల్ లాజిక్ ఒక ఆలోచన ఒక ప్రవర్తన ఒక పద్దతి ఒక నియమం ఒక ధ్యాస గనకు ఉన్నట్టయితే అది అందరి పట్ల గనకు ఉన్నట్టయితే యూ ఉదాహరణకు ఒక ఆఫీసర్ లూజ్ స్ట్రిక్ట్ గా ఉంటాడు ఒక ఆఫీసర్ కొంచెం మైల్డ్ గా ఉంటాడు అది వేరే సగ్రీ అందరి తరఫున మైల్డ్ గా ఉంటాడుగా యుడోట్ మైండ్ ఇట్ అంటే కొంచెం తేడాలు ఉంటాయి అందరూ పర్ఫెక్ట్ గా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ ప్రొడక్ట్స్ గా ఉండరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేటువంటి దాని గురించి మనకు అవగాహన ఉన్నందువల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ అండ్ మోల్డ్ అవర్ బిహేవియర్ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామా మన యొక్క ప్రతిస్పందనకు తార్కికమైనటువంటి ఆలోచనను జోడిస్తున్నామా లేదా మన ప్రవర్తన ఎలా ఉంటోంది మనతో మన వ్యవహారం ఎలా ఉంటోంది మన ఇంట్లో వాళ్లతో వ్యవహారం ఎలా ఉంటోంది ఆఫీసు వాళ్లతో వ్యవహారం ఎలా ఉంటోంది సమాజంలో వ్యవహారం ఎలా ఉంటోంది అనేటువంటి ప్రశ్నలకి మన యొక్క థింకింగ్ ప్రధానమైనటువంటి విషయమవుతుంది అక్కడ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ మన లాభం కోసం ఫర్ ది బెనిఫిట్ అండ్ ఆల్సో ఆఫ్ అదర్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అన్ని రకాల అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రకమైన ఆలోచన సమర్థనీయమైనటువంటిది అవుతుంది ఎందుకు ఎందుకండి నీతి నియమాలు సమాజం చేడిపోకుండా పోతే పోనీ నీకేమ అవునమ్మా ఇప్పుడు టమాటా చెడిపోయిందనుకో పారేస్తావు అమ్మా ఆపుల్ చెడిపోయింది అనుకో ఆ పక్క కోర్చేసి మిగిలింది తింటావా తినవారికే అడిగాను చెప్పు తింటావు కదా నేను తింటా అందుకని అడిగాను లేకపోతే నేను నీకు అప్లై చేయటంలా ఇప్పుడు టమాటా అంత కిలో పన్నెండు రూపాయలు కుళ్ళిపోతే పారేస్తున్నావు ఆపుల్ అమ్మో పన్ను పదహారు రూపాయలు పెట్టి ఒక ఆపుల్ కొన్నా కొంచెం చెడింది మెత్తబడింది ఏదో అయింది ఏం చేస్తున్నా నేను కట్ చేసి ఆ కాస్త పీస్ తీసేసి మిగిలిన భాగాన్ని తింటున్నా అంటే వస్తువు యొక్క విలువ మీద ఆధారపడి నా ప్రవర్తన ఉంది అవునా నాకు సంబంధించిన మటుకు ఇప్పుడు ఏదో ఇంకో ఊర్లో ఇంకేమైనా అయితే నాకే మా ఊరు హాయిగా ఉందిగా ఇంకో రాష్ట్రం ఏమైనా నాకే మా రాష్టం ఉంది కదా ఇంకో దేశంలో ఏమన్నా నాకే మా దేశం హాయిగా ఉంది కదా నా నేను ఎఫెక్ట్ కాను కదా మీకు అర్థమవుతోందా అలా ఆలోచించే జనాభా ఎక్కువ అవుతున్నారు కదా దానివల్ల అందరికీ క్షేమమా ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద పడవ ఉంది అనుకుందాం మనం టైటానిక్ సినిమా చూసారు కదా చాలా మంది చూసే ఉంటారు పెద్ద పడవ ఉంది అనుకుందాం ఒక పక్కన హోల్ ఏర్పడింది అనుకుందాం వాళ్ల రూమ్ లో నీళ్లు వస్తున్నాయి కాసేపాంది మొత్తం పడవలో అక్కడ ఆ చివరున్నా ఈ చివరున్నా ఐదో అంతస్తులో ఉన్నా ఒకటి అంతస్తులో మునగటం ఖాయమవుతుంది ఈ అవగాహన ఎందుకు ఏర్పడటంలా మనుషులకి అర్థమైందా ఆ స్వార్థంలో కూడా కళ్లు కబ్బుకుపోయిన స్వార్థం కళ్ళు కమ్ముకుపోయినటువంటి స్వార్థం ఓకే ఎందుకు బడి ఎందుకు గుడి నేను గుడి అంటే మీరేదోహో ఈయన హిందూ దేవాలయాలు కాదు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అది మాస్క్ కావచ్చు చర్చ్ కావచ్చు గురుద్వారా కావచ్చు దేవాలయం కావచ్చు సార్ మాకు దేవుడు నమ్మకం లేదు మరీ మంచిది ప్రాబ్లం లేదు ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం ఉన్న ప్రవర్తన ఎలా ఉందంటే లేకపోతేనే మేలేమోననేటంది అట్లాంటి పరిస్థితి ఏర్పడింది దేశంలో అందుకోసమని అది మనం పక్కనట్టి పెడితే బడి ఎందుకు గుడి ఎందుకు మీరు చెప్పండి సార్ బడి ఎందుకు గుళ్ళ నువ్వు ఎవరు నిలుచొక్కర్లా ఉందే మీరు చెప్పినా కనబడుతున్నాయా అంటున్నాను మీరేదో క్రమశిక్షణ విజ్ఞానం అంటున్నారు అవి కానీ పాస్ట్ నేను ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నా మీరు పాస్ట్ టెన్స్ గురించి చెప్తున్నారు నేను ప్రెసెంట్ టెన్స్ గురించి ఫ్యూచర్ టెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను తగ్గాయి నీళ్ల పాలు పాలల్లో నీళ్లు కలుపుతున్నాం రైట్ వాల్యూస్ చే గుడి ఎందుకు సార్ గుడ్ అంటే ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నారు డోంట్ మిస్ డోంట్ కోట్ మిట్ ఆఫ్ కాంటెక్స్ ప్రార్థించడానికి తర్వాత పాపాలు కడిగేసుకోవడానికి ఇప్పుడు మనం సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ మోరల్ డినింగ్ ఏదో అన్నారు ప్రజెంట్ చేసిన పాపాలు జరిగే ఇప్పుడు గుడిపోతుంది ఇప్పుడు ఆ మధ్య పుష్కరాలు అని చెప్పి జరిగాయి దా కోట్ల మంది వెళ్లి స్నానాలు చేశారు నమ్మకం ఏంటంటే స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పి ఆ నదికి ఎన్ని పాపాలు చేరుకున్నాయో ఇప్పుడు ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఊరికే చెప్తున్నా ఇప్పుడు అలా నది అలా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడేమో మనం పుష్కరాలని చెప్పాము ఓ వంద కిలోమీటర్లు దారిన తర్వాత ఇంతమంది స్నానం చేసినందువల్ల ఏర్పడ్డ పాపాల నీళ్లు ఏమవుతాయి ने आफ् काटेक्स्ट माकोमा कं आते बाकी मार्गम कोसम बड़ कावाली बाकी मनस्थि की गुड़ कावाल देवड़े नमक लेट बड़ी सांप्रदायबद्ध पद्धति जीवन सामजं काबटी अभी मतम कावच्छ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ కావాలి అందుకని బడి గుడి రెండూ కావాలి బడి గుడి లాంటిదే గుడి బడి లాంటిదే అందుకే మనం దేవాలయము విద్యాలయము అని చెప్పని మనం వాడతాం మనం అంటే రెండింటినీ ఆలయంలాగా మనం భావించాలనేటువంటిది అక్కడ భావన ఎలాంటి జీవితం కావాలి ఉత్సాహవంతమైన ఉల్లాసం కాదు ఉరకలు వేస్తూ వినండి మా రేడియోని ఎమ్మా ఏదో ఉన్నావు సంతోషం సుఖ సంతోషాలతో సుఖము సంతోషము రెండు అవసరం అమ్మా జాలదా రెండు కన్సిస్ట్ ఇద్దాం రెండు ఎందుకని ఒకటి జాలదా అని అడిగితే ఏది కావాలి చెప్పు సంతోషం కావాలి అంటే సంతోషం అంటే సుఖం ఎంప్లాయి అంతే కదా ఇప్పుడు మనం ఏదో ఫ్రేజ్ వాడేస్తున్నా ఇప్పుడు సుఖంగా ఉంటే సంతోషం ఇంప్లాయిడ్ సంతోషంగా ఉంటే సుఖం ఇంప్లాయిడ్ ఈ రెండు ఇచ్చినా సంతోషమే ఒకటిచ్చినా పర్వాలేదు సర్దుకుంటాం అంతే కదా సుఖ సంతోషాలు కావాలి బాగుంది ఇప్పుడు ఈ సుఖ సంతోషాలు బయట ఏమన్నా పావు కిలో అర్ధకిలో చొప్పున అమ్ముతున్నారా ఎక్కడ దొరుకుతాయి ఇవి ఇంకోమైన అయిపోయింది మీరు ప్రశ్నలోనే మీరు సమాధానం చెప్పారు కాబట్టి అయిపోయింది ఇప్పుడు అలా ఇంకో రకమైనది కొనుక్కుంటే ఇంకో రకమైన రోగాలు వస్తే ఇంకో రకమైన జీవితం వస్తుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాం ఉన్నాయి కదా ఏమవుతుంది మీరేమనుకోకపోతే మీకు ఆదాయం పర్మిషన్ ఇస్తే ఒక వారం రోజుల పాటు రోజు బయట భోజనం చేయండి అంతే కదా సుఖ సంతోషాలు డాక్టర్లు అట్టా బాగుపడాలండి మీరు మరిను ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఇంత తప్పుదారి పడుతున్నారు కాబట్టి డాక్టర్లకు ఆదాయం వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటే అంతా మన వైపు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లు లెక్క అంతే కదా సమాజం మీద ప్రేమ లేకపోతే ఎంత తెలివి వాళ్ళు డాక్టర్లు అవుతారు మనం అవలేదు కదా మరి వాడికి పోషించాలంటే ఏం చేయాలి మనం వాడికి ఆదాయం మనం అలా వస్తూ ఉంటే ఓ ఫిక్స్డ్ డిపాజిట్ రసీట్ వచ్చినట్టు చూస్తాడు ఆ డాక్టర్ గారు మనల్ని కదా వదిలిపెట్టే నా చేతిలో కంట్రోల్ ఉండగా ఇది ఇట్ట పిచ్చి వేషాలు ఎందుకు వేస్తుందని చూస్తున్నాడు అంతే अरे मुफ मूड दाका एलिपोइ मुफ् मूड दाका नी चे भ्रम्हू ना तिख ना तिख लीवन देखिए वे सो एला जीवाली प्रश्न वेकोनी अला जीव चेली कष्ट विवल व అందరూ పాటిస్తున్న దాన్ని మనము పాటించటం వల్ల అలాంటి జీవితం సిద్ధిస్తే సుఖంగాని అలా కాకుండా షార్ట్ కట్లు పక్కదారులు తప్పుదారులు తప్పుడుదారులు వల్ల అలాంటి జీవితం గనక సిద్దిస్తే అది నిలుస్తుందా నలుగురు హర్షిస్తారా నాలుగు కాలాల పాటు నీవు దాన్ని ఆనందంగా అనుభవించగలుగుతావు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి వై నాట్ బీ అడ్ పర్సన్ ఒక చెడు వ్యక్తి ఎందుకు కాకూడదు ఈ సమాధానం ఎవరు చెప్పినా సంతోషం లేకపోతే నేను అడుగుతే ఏమి సార్ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని మీరు అనుకోవచ్చు బోలో సభ మీరు మంచి కాదని నేను వీళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది ఎవరు అడిగారు ఏమి ఇట్లా మంచిగా అని ఏం సమాధానం చెప్తారు టోటల్ యూనివర్సిటీ అడాప్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సక్రమంగా పాటించినట్లయితే చిన్న ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక మంచి విలువైన వస్తువు అనుకుందాం పదివేలు పదిహేను వేల రూపాయలు విలువైన వస్తువు ఇది ఇక్కడ ఉంది నేను ఈ రూమ్ లోకి వచ్చాను నాకు అనుబడింది ఇది మా ఇంట్లో లేదు ఇలాంటిది ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకున్నా అంటే పరోక్షంగా నేను దొంగలు ఇద్దామని చెప్పని అనుకున్నా తీసేసుకుందాం అని मूस्ता कदा प्लस चूस्टर अंक भय अर्थम चूस्त का प्रवर्तन और चूडरो प्रवर्तन उप चास्ता अरवे सैकंडल नमक మీకు అసలు ప్రశాంతత అనేటువంటి దేవితో నేను మీకు చూపిస్తాను ఏది అరవై సెకండ్లు కళ్ళు మూసుకోండి అందరు అని చెప్పి కళ్ళు మూసుకున్నాక జోలో ఏదో కబులు చెప్పు పాట పాడో ఏదో చేసి ఆ ఇప్పుడు కళ్ళు తెరవండి అంట అంటే మీరు కళ్ళు తెరచుకుని చూస్తున్నంత వరకు నేను తప్పుడు చేసే సాహసం చెయ్యను క్లియర్ మనమంత మంచివాళ్లంగా ఎందుకున్నామంటే అందరూ చూస్తున్నారు పాయింట్ అర్థమైందా మిగిలిన వాళ్లు గనక చూడకుండా గనక ఉన్నట్టయితే మనం కొంచెం మన థింకింగ్ పవర్ తో పక్కదార్లు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి అని ఊరికే ఓ థిరికల్ ప్రపోజిషన్ రెండవది ఇక్కడ బ్యాడ్ అంటే ఏమిటి బ్యాడ్ ఏమిటి గుడ్ మళ్ళీ ఇండివిజువల్ డెఫినెషన్స్ నా దృష్టిలో మంచిది అయింది ఇంకో దృష్టిలో మంచిది కాకపోవచ్చు ఇంకో దృష్టిలో చెడు నా దృష్టిలో అంత చెడు కాకపోవచ్చు అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా ఎందుకు అడుగుతావు నువ్వు అని మనం అనేటువంటి పాయింట్ కూడా ఉంటుంది సరే అంటే ఇక్కడ ఆంతర్యం ఏంటంటే మంచివాడనిపించుకోవటానికి మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాలే తప్ప మనకున్న తెలివితేటలతో చెడిపోవటానికి చెడుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యకూడదు అది నీ తెలివితేటలు ఎందుకు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకుని నీ మంచికి ఇతరుల మంచికి నీ కుటుంబం మంచికి సమాజం మంచికి డిపార్ట్మెంట్ మంచికి పనికొచ్చేటట్టు నువ్వు ప్రవర్తించాలి వేర్ ఆర్ వీ నవ్ అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఉదాహరణకు విలువలు అని అనుకుందాం ఏదో రెండు వేల పదమూడులో ఇక్కడ ఉన్నాం ఇప్పుడు రెండు వేల మూడు అంటే పదేళ్ల క్రితం ఇప్పుడు ఉన్న స్థాయి కన్నా ఉన్నతంగా ఉన్నామా ఇదే స్థాయిలో ఉన్నామా లేక అప్పుడు చాలా అన్యాయంగా ఉన్నాం సార్ ఇప్పుడు రెండు వేల పదమూడులో ఈ పదేళ్లలో చాలా బెటర్ సార్ అని మీరేమంటారు అంటే గతం ఇక్కడ ఇక్కడ ఇక్కడ దిగి దిగిపోయామని అంతే కదా రైట్ ఇప్పుడు రెండు వేల పదమూడులో ఇక్కడ ఉన్నాం రెండు పేల మూడు సంగతి చెప్పాను రెండు పేల పదమూడులో ఇక్కడ ఉన్నాం ఇప్పుడు రెండు పేల ఇరవై మూడులో ఒక నిమిషం ఒక నిమిషం బాగుపడే అవకాశాలు కనబడుతున్నాయా ఆ అంశాలు కొంచెం అటు ఇలానే ఉంటుంది లేదు ఇది ఇంకా కొంచెం వేగంగా పతనమయ్యే ప్రమాదం ఉందని అనిపిస్తోందా ఏమనిపిస్తోంది పతనమయ్యే అవకాశాలున్నట్టు కనిపిస్తున్నాయి అది నేను అడగదలిచింది అనమాట మిమ్మల్ని రైట్ సరే ఇదొక్కసారి చూడండి మనిషి ఇక్కడ ఉన్నాడు దయ్యం ఉందో లేదో నాకు తెలియదు ఉంది అని అనుకుంటే ఎందుకంటే ఇక్కడ రాక్షసత్వం మృగతత్వం పశుత్వం నుంచి మనిషి మనిషి నుంచి మనిషిత్వం డివినిటీ అంటే దైవత్వం అంటే ఎప్పుడో అనాది కాలంలో నాగరికత లేనందువల్ల తెలివి లేనందువల్ల అనుభవం లేనందువల్ల అనేకానేక కారణాల వల్ల ఇలాంటి తత్వం ఉంటే కాలం గడుస్తున్నా కొద్దీ అవగాహన పెరుగుతున్నా కొద్దీ మనం మనిషిగా రూపొంది ఈ మనిషిగా రూపొందిన వ్యక్తి మరింకింత కాలం గడుస్తున్న కొద్దీ మరింకింత అవగాహన పెరుగుతున్నా కొద్దీ మనం దివ్యత్వాన్ని మేల్కొల్పటానికి ప్రయత్నం చేయాలి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఒక సిద్ధాంతం దీనికి రివర్స్ సిద్ధాంతం ఒకటి ఉంది ఏమిటయ్యా రివర్సు సిద్దాంతం అంటే ఆ కాలంలో అద్భుతంగా పశువుల వలె మృగాల వలె ఈ మధ్య చాలా చట్టాలు గిట్టాలు గొడవలు పెట్టారు అందుకని మనిషిలా ఇలా మధ్యస్థాయికి దిగజారిపోయాం ఆ తర్వాత తెలియదు మంచి సత్యం అంటారు ధర్మం అంటారు ఈ స్థితికి దిగజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతూ ఉంది ఈ రెండిట్లో ఏది अंटरूप मल्ली मरकसारूस्ध्वगति अधोगति मन गति अंत पशुत् मृगतत्व त मंचतन विलव सात्विकता एर्पड़ स्वार त సహనం పెరిగి ధర్మం పెరిగి మంచి గురించిన ధ్యాస పెరిగి దైవత్వాన్ని మేలుకొల్పితే అందరూ దేవుళ్లాంటి వ్యక్తులుగా గనక జీవించటానికి మనం కృషి చేయగలిగినట్లయితే అవునా కొంచెం బాగుండే అవకాశాలున్నాయి మరి ఇప్పుడు ఇవి కనబట్టడం లేదనేటువంటి విషయం మీకు చెప్పడం కోసం ఈ రెండో గ్రాఫ్ను కూడా చూపించాను ఏమండి చెప్పండి చెప్పండి అంటే తయారవ్వాల్సిన అవసరం కూడా లేదంటారా రెండు పాయింట్స్ లెటెస్ మేక్టింగ్ సొసైటీ అనేది అందుకేగా ఈ సెషను నంబర్ టూ అది ఇప్పుడు పొద్దున్న రేపు సాయంత్రం లోపు వస్తుందని చెప్పడంలా నేను మొత్తం प्रसेंट कंपे आलवेलूडेड अद्भुत नेरे कैटगरी अदो वेटगरी अने दृष्टि इपड़ा आलोचे प्रसेंट कंपे रूम लूटेडेगा मार ఆ రోజు మంచివాళ్లున్నారు చెడ్డవాళ్లున్నారు ఏ ప్రపోర్షన్స్లలో ఉండేవాళ్లు ఈ రోజు ఉన్నారు ఏ ప్రపోర్షన్స్లలో ఉంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నదానికి సపోర్టింగ్ గా నేను చెబుతాను రాముడు అనేటువంటి వ్యక్తికి కొన్ని విలువలున్నాయని మన సమాజం నమ్ముతుంది ఆయన గెలిచాడు రామణాసుడు చచ్చాడు కాబట్టి రామాయణం రాసి మర్యాద పద్దతి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు మనవాళ్లు ఉదాహరణకు కర్మ రాముడు చచ్చి రావణాసురుడు కనుక గెలిచి ఉంటే రావాయణం అని చెప్పని ఎవడో రాసుండేవాడు కదా అప్పుడేమై ఉండేది రావణాసుడు ఏ పనులు చేశాడో అవన్నీ మన చేయకపోతే ఆ రాజ్యంలో పౌరులుగా ఉండి లాభం ఏమిటని ప్రశ్నించుకున్నట్టు అయి ఉండేది మీకు అర్థమైందా అందుకని చరిత్ర గెలిచిన రాస్తాడు ఎప్పుడు ఓడినవాడు రాడు గెలిచిన వాడే సమాజంలో ఓడినవాడు అవడు ఇదొక పాయింట్ నెంబర్ టూ ఇలా గెలిచిన వాళ్లు రాసినటువంటి చరిత్ర నుంచి వచ్చిన వారసత్వంలోంచి వచ్చిన ఆలోచనల్ని పురిగి పుచ్చుకున్నటువంటి మనం సమాజం ఇప్పుడున్న స్థితి అందుకే నేను నెమ్మదిగా కేసు బిల్డప్ చేశానండి రెండు వేల రెండు వేల పదమూడులో లో వేల ఇరవై మూడులో ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉండబోయే పరిస్థితులు మన అవగాహనలోకి వస్తున్నాయని నేను మీ చేతనే ఒప్పించాక ప్రొసీడ్ అయ్యా అంతే తప్ప అప్పుడు అందరూ దేవతల్లో ఉండేవాళ్లు ఇప్పుడు మానవుల్లో ఉన్నారు మనం అందరం పశువులు కాబోతున్నామని చెప్పి నేను దట్స్ నాట్ ది ఇంప్లికేషన్ నంబర్ టూ ఆదర్శం అనేటువంటిది లైక్ స్టార్స్ వ్యూ కెన్ నెవర్ రీచ్ దెమ్ బట్ దే విల్ హెల్ప్ అస్ టు నో వేర్ వ్యూ ఆర్ ఇన్ ది నైట్ వెన్ దర్ ఈస్ డార్క్నెస్ చీకట్లో నార్త్ స్టార్ ధృవతార అంటాను కదా అది కనబడితే ఓహో అది ఉత్తరం అన్నమాట అది ఉత్తరం అయితే ఇది దక్షిణం అవ్వాలి అది ఉత్తరం అయితే దక్షిణమైతే ఇది తూర్పు అవ్వాలి పడమ రావాలి అంతవరకు పట్టుకో ఎక్కడ కుదురుతుంది నాకు ఆ నక్షత్రాన్ని పట్టుకోవడానికి కుదరదు కానీ ఆ దిశ తెలపడానికి మాత్రం నాకు అది పనికొస్తుంది విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి నేను ఇందాక చెప్పింది సింబాలిక్గా మానవులు అందరూ అన్న దృష్టితో కాక ఇప్పుడు దివ్యత్వం నుంచి పతనమై మనం మానవుల అని అనుకుందామా లేక మృగతత్వం పశుత్వం నుంచి అవగాహన వల్ల మనం మానవుల ఉచ్చదశలోకి వస్తున్నామని అనుకుందామా ఆ ప్రశ్న నేను చెప్పాను అంతే లిమిటెడ్ ఫోకస్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అంతే తప్ప అసలు నిజానికి ఈనాడు ఉన్నవాళ్లు రావణాసుడితో పోల్చుస్తే హిరణ్యాక్షుడు హిరణ్యకశపులతో పోల్చిస్తే ఇంక ఏమిటండి వీళ్ళు దత్ ప్రాక్టికల్లీ వాళ్ళ శక్తి సామర్థ్యాల ముందు ఈనాడున్న అత్యంత దుర్మార్గుడు ఎవడో ఎక్స్ అనుకుందాం మనం అవునా అవునా వాడు ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశపులతో పోలిస్తే ఏమిటండి ప్రాక్టికలీ నథింగ్ కదా ఓడేమో భూమిని చాప చూటేశాడు ఓడేమో బంతిలాగా చేసి దాక్కున్నాడు నీకు అర్థమైందా కంపేర్ టు ధైర్ కెపాసిటీ యాజ్ పర్ ది మైథాలజీ ఊఆర్ దీస్ పీపుల్ ఓ హిట్లర్ ఏం చేశాడు చెంగిస్ ఖాన్ ఏం చేశాడు ఒక ఇంకో నియంత ఏం చేశాడు ఇంకోడేం చేశాడు ఏం చేయలేదు ఎంత వాళ్ళు వాళ్ళ పవర్స్ ఎంత వాళ్ళ ఎబిలిటీ ఎంత మాక్సిమం లాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని చుట్ట చుట్టేశారు కదా వాడి సామర్థ్యంతో పోల్చి చూస్తే వీళ్ళు హాఫ్ టికెట్లే కదా నేను చెప్తున్న పాయింట్ అది ఓకే సో వై ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఎనబై లక్షల జీవరాశుల్లో ఎనబై ప్రాణులకు వావి వరుసలు లేవు నీతి నియమాలు లేవు సంసారము పెళ్లి పిల్లలు సమాజము కట్టుబడి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మానవులకు మాత్రమే సమాజం నిర్ణయించింది ఒప్పుకుంటారా లేక వాటికి కూడా ఉన్నాయంట ఒప్పుకుంటారా మరి మానకెందుక వాటికి లేనిది ఆ ప్రశ్న అంతే కదా మరి ఇప్పుడు దేవుడు సృష్టిలో అంతా సమానం కదా అంతా ఒకటే కదా మరి వాటికి ఏనికి లేవు గ మనకెందుకు తలనొప్పి అదే తల్లి అదే చెప్తున్నా అమ్మా ఇచ్చాడు ఇచ్చి ఏం చేయమన్నాడమ్మా వాడుకోమన్నా వాడద్దు అన్నాడా వివేక విచక్షణ తెలివి ఆలోచన నిర్ణయము ఏమా ఇవన్నీ వాడుకో అన్నాడు మరి వాడుకుంటున్న దా కొంచెం రేషండ్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఏమనుకోకపోతే మీరు సగటున ఒక మనిషి ఎన్ని గంటల సేపు ఇంతటి విచక్షణాయుతమైనటువంటి తెలివితేటలతో వ్యవహరిస్తున్నాడు మీ ఇష్టం నా పాయింట్ ఏమిటంటే దేవుడిచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ వాడుకోమన్నా అబ్బో లేదు బాబు రెండు నిమిషాల కర వాడుకోక నీ బుర్ర వేడికి పోతుంది హార్ట్అటాక్ వస్తుంది నీకేదో బీపీ వస్తుందనే చెప్పాడు ఆయన చెప్పలేదు కదా అంతే పాయింట్ అంతగా నీకేం లేదు రైట్ సో చూద్దాం మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొల్పటానికి ఎథిక్స్ కావాలి నీతి నియమాలు క్రమశిక్షణ అనేటువంటివి ఉన్నట్లయితే మనిషి ఉన్నతుడై మహోన్నతుడై సాధారణ వ్యక్తి మహాత్ముడయ్యేందుకు అవకాశాలు ఏర్పడతాయి ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పటానికి కావాలి అంటే మరి పశుత్వంలో కూడా దివ్యత్వం ఉంది కదా ఉంది అది ఆ ముసుగులో ఉంది మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి కాంప్లికేట్ చేయటం లేదు నేను సింపుల్ గా చెబుతున్నాను నేను ఈజ్ అవర్ ఎర్త్ ది సెంటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ నో అప్పట్లో అనుకున్నారు చేయనప్పుడు మనమే అసలు సెంటరు సూర్యుడు మంచి చుట్టూ తిరుగుతాడు నక్షత్రాలు మంచి చుట్టూ తిరుగుతాయని చెప్పని అనుకున్నారు తర్వాత తర్వాత తర్వాత అనేక మంది పాపం అవస్థపడిన తర్వాత పదివేల కోట్ల గ్రహాలు భూమిలాంటివి ఉన్నాయట ఈ విశ్వంలో అండ్ ప్లీజ్ నోట్ ది ఫ్యాక్ట్ దట్ ది యూనివర్స్ ఈ స్టిల్ ఎక్స్పాండింగ్ కొంచెం మనకు సైన్స్ చదివిన వాళ్ళు అంగీకరిస్తారు డైరెక్ట్ గా మిగిలిన వాళ్లు మాత్రం ఇదేమిటి లేటెస్ట్ పేపర్ లో పడింది నేను తీసుకొచ్చి మీకు వార్త చెబుతున్నాయి ఇక్కడ భూమికి లో ఎలాంటి పరిస్థితులు ఏది ప్రాణికోటి మనగలగటానికి జీవరాశి పుట్టటానికి కావలసిన పరిస్థితులు అనుకూలంగా ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు సూర్యుడి జీవరాశి ఉంటుందా అవి బాబోయ్ చచ్చేంత వేడి ఏవి ఉండదు అక్కడ అంతా తగలబడిపోతూ ఉంటుంది అందుకని సూర్యుడి పైన జీవరాశి లేదు కదా అలా కొన్ని నక్షత్రాలు లేక కొన్ని నక్షత్రాలకున్న గ్రహాలు అవి లెక్క పెట్టుకుంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశి మనుగడకు కావలసినటువంటి పరిస్థితులు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అవి ఇతరత్ర అన్ని చోట్ల లేవు కానీ పదివేల కోట్ల గ్రహాలు భూమి లాంటి పరిస్థితులు ఉన్నటువంటి కనుక్కున్నారు కొత్త పదివేలు కాదండి పదివేల కోట్లు మరి అక్కడ మనకన్నా తెలియగల వాళ్ళు ఏమన్నా ఉన్నారో లేదో అవి మనకు తెలియవు సరే అక్కడున్న సూర్యుడికి ఇక్కడున్న భూమికి నూట యాభై ఏమిటది లక్షల కోట్ల నాళంత దూరం పర్వాలేదు దానిదేమి మనకి ఇప్పటికే ఆయన కాస్త ఒక డిగ్రీ నలబై నుంచి నలబై ఒక డిగ్రీలు నలబై రెండు డిగ్రీలు ఆదిలాబాద్ లో నలబై కొత్తగూడెం లో నలబై నాలుగు యాబై యాభై ఒకటి యాబైంది మనకి కదా రైట్ మరి ఇప్పుడు మీరు గనక గమనిస్తే ఇక్కడ సూర్యుడు చాలా పెద్దగా ఉన్నాడని మనం ఫుల్ సైజ్ లో చూపించలేకపోతున్నామని గమనిస్తే యర్త్ చిన్నగా ఉంటుందండి ఆ ఎర్త్ దగ్గర కనబడుతున్నటువంటి మూను ఇంత చిన్నగా ఉంటుంది సరే వేరే గ్రహాలు కాస్త పెద్దగా చిన్నగా ఉంటాయి అది తనకు డీటెయిల్స్ అది నేను చెప్పబోతున్న పాయింట్ ఆధారంగా నేను చూపిస్తున్నా సన్ ఇంతగా ఉన్నాడనుకుంటే ఎర్త్ ఈ పరిమాణంలో ఉంటుందండి హౌ స్మాల్ వ్యూ ఆర్ మరి సూర్యుడు ఆకర్షణ శక్తి అంతగా ఉన్నందువల్లే ఇన్ని గ్రహాలని కూడా తన చుట్టూ తాను తిప్పుకోగలుగుతున్నాడు లేకపోతే తన ఆకర్షణ శక్తి నుంచి బయటపడి ఈ బ్లాక్ హోల్స్ అంటారు కృష్ణ బిలవని చెప్పని వాటిలో ఏవో ఒకటి మనం సక్ చేసేసిండే ఇంక్ పిల్లర్లో మనం గుంజేసినట్టు మనం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం బహుశా పరచుకుండేవాళ్లం కాదేమో సరే అదంతా మనకు ప్రస్తుతం వై డూ ఫీల్ దట్ వీఆర్ ఇట్ ది సెంటర్ ఆఫ్ ఎవరింగ్ హ్యాపీ నేను మీకు భూమిని చూపించాను సూర్యుడిని చూపించాను పదివేల కోట్ల గ్రహాలు भूमि ठीक वातावरण उीवराशि की अवी उ मैं मनो प्रती व्यक्ति सैंटर आफ् दूनर्स अलोचन एनकोस्ट समयमा का सामधान व्यक्तनी पीपल वर् क्रियटेड टू बी लविटेड टू बी यूज Things are being loved and people are being used. Now, let's go to this diary. You know that I have this thing and you can give it to me. You can give it to me and you can give it to me. What? You can give it to me. You can give it to me. You can give it to me. You can give it to me. If the person commits a crime when the probability of his not being captured is high, patto bade pramadam undi and te tappu chese avakashal taggu thai. Patto bade nu ane to anti. Namakam, dhairiyam, chorova, churuku unna pade sahasin chenduk chayasthadu. Mee o chinnar ahasin jepta miru. Annara ni kadur ke jepta. Mee devur ekkani cho chero? Vijayavad. Swantama? విజయవాడ సొంతం ఇప్పుడు అంటే నా పాయింట్ విజయవాడ చుట్టుపక్కలైనా పర్వాలేదు పోనీ ఏదో ఒకటి విజయవాడ మీ సొంతం రైట్ విజయవాడలో మిమ్మల్ని మీరు చిన్నప్పటి నుంచి చదువు ఉన్నప్పటి నుంచి గమనిస్తున్న వాళ్లు చూస్తున్నవాళ్లు మీ బంధువులు స్నేహితులు మీ ఊరి వాళ్లు పక్క ఊరి వాళ్లు వాళ్లు వీళ్లు మీ అత్తగారి తరఫు వాళ్లు కలిపి ఓ వెయ్యి మందో రెండు మంది విజయవాడలో మిమ్మల్ని గుర్తుపడతారు కదా మీరు అప్పుడు అందరు ఏమన్నా అనుకుంటారని చెప్పి మర్యాదగా మామూలుగా ఉంటారు మిమ్మల్ని గురించి కదా ఊరికే చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు సంవత్సరంలో ఒక మూడు రోజులు గోవాకి వెళ్తారనుకోండి అక్కడ ఎంతమంది గుర్తుపెడతారు మిమ్మల్ని విజయవాడ నుంచి ఎవరినైతే ముగ్గురు వస్తే గుర్తుపెడతారు అంతే వచ్చింది మీకేమైనా అర్థమవుతోందండి చెప్పిన పాయింట్ సార్ నేను ఏమన్నా సార్ మీరు భవాని ఐలాండ్ లో ఇప్పుడు అది కాదు సార్ ఆన్ డే విజయవాడలో ఉన్న పాపులేషన్ లో ఒక వంద మంది అయినా భవానీ ఐలాండ్ కు వచ్చే అవకాశం ఉంది వేరే ప్రాంతాల వాళ్ళు ఐదు మంది రావచ్చు నేను గోవా అని ఊరికే ఎగ్జామ్ నేను ఎందుకు చెప్తున్నా ఎక్కడ మీ ఇష్టం ఎక్కడికైనా పండు ఇంకా మీ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకేం తెలుసు ఇప్పుడు మీ దగ్గర మీకెంత చొరవ చురుకు ఉందో ఊరికే చెప్తున్నానయ్యా నేననేది ఏమిటంటే వెన్ దర్ ఈస్ ది పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ కార్ట్ రిపోర్టెడ్ బ్యాక్ యువర్ డిసిప్లిన్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ వెన్ యూ ఆర్ షూడ్ దట్ నో బీ నోస్ యూ యువర్ ఆటిట్యూడ్ ఈస్ బికమింగ్ డిఫరెంట్ అది రిఫర్ చేయడానికి నేను వాడుకుంటున్నాను అంతే అంతకని ఇంకేం లేదు కదా అమాయకుడికి సిలువెందుకు వేస్తారంటే అమాయకుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి నేను ఇందాక అదే చెప్పాను మీకు నేను ఇందాక కానీ అదే చెప్పాను నేను రిలీజియన్ ఇది అవసరమా తప్పే ఉంది ఇప్పుడు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం అవసరం అని అన్నా యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అవసరం లేదనుకున్నా యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ రైట్ అది ఎందుకు అవసరం చెప్తాను నేను ఏ రిలిజియన్ అని చెప్పి నేను చెప్పటంట్ కౌంట్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ హౌ మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ అండ్ వైజాస్ ఎఫ్ లివింగ్ సపోర్టెడ్ బై ఎ స్పిరిచువల్ ఫిలాసఫీ ఇంప్లొయింగ్ That you have to believe in the existence of some superhuman power which is responsible for the creation, for the sustenance and for the destruction of this world. E matam guda, yavoro karu apurvamayana to venti, atindriya shakti yado undani, adhi shrushti inchindani, adhi ni tarafuna bhajitavahishtundani, shrushti pradayanika adhi karanam otundani, nammei to venti oka jeevana vidhanamu. Adhi matam. Sorry, definition sakkar ledhu. కదా అందుకే నా ప్రశ్నలోనే మీకు అర్థం దొరికింది హౌ మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ అని అన్న దీనికి కొంచెం సింప్లిఫై చేస్తా మతం గనక ముందు పుట్టి మానవుడు తర్వాత పుట్టింటే మానవులందరూ అదే మతానికి చెందిన వాళ్లు అయి కానీ మానవుడు పుట్టిన తర్వాత చాలా చాలా కాలానికి మతం పుట్టినందువల్ల నీకు అర్థమైందా అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి పాయింట్ నెంబర్ టూ దీనికి ఇంకో సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇస్తా మీకు రైట్ ఇప్పుడు మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు డ్రైవ్ హోమ్ ది పాయింట్ కుక్కలన్నీ బౌబావ్ అంటాయి బౌబామ వారి కుక్కైనా ఒసామా గారి కుక్క అమెరికా కుక్కైనా ఆస్ట్రేలియా కుక్క అయినా బౌభవ్ అనే అంటాయి వాటికి ఒకటే లాంగ్వేజ్ అవి చిన్న కుక్క కావచ్చు బొచ్చుకొక్క కావచ్చు మాంచి వేటకొక్క కావచ్చు బౌబోవ్ ఈస్ ద లాంగ్వేజ్ కదా ఆకారాలు వేరుండొచ్చు భాష మాత్రం ఒకటే మనుషులకి నీ భాషలు ఎట్లా మరి అంటే భాష గనక ముందు పుట్టి మనిషి గనక తర్వాత పుట్టింటే మనుషులందరూ చచ్చినట్లు ఆ భాష మాట్లాడు ఉండేవాడు కానీ ఏం జరిగింది మనిషి ముందు పుట్టాడు భాషలు తర్వాత పుట్టాయి అందువల్ల మనుషులు వేరువేరు భాషలు మాట్లాడుతున్నారు క్లియర్ సిమిలర్లీ ముందు మనిషి పుట్టి తర్వాత మతం పుట్టినందువల్ల అనేకమైనటువంటి మతాలు సైమల్టేనియస్గా కొన్ని కనుమరుగైపోయిన మతాలు ఉండొచ్చు కొన్ని కొత్తగా పుట్టే మతాలు ఉండొచ్చు మనకు తెలియ వివరాలు ఇది ఆవిర్భావం మీకు అర్థమైంది కదా రైట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ సీకింగ్ ది గాడ్ ది ఆల్ మైటీ ఆల్ పవర్ఫుల్ ఆమ్ వ్యక్తి అన్ని తెలుసు ఏమైనా చేయగలడు అది చేయగలడు నా భవిష్యత్తును మార్చగలడు నా గతాన్ని మార్చగలడు అది ఏమైనా చేయగలడు ఆయన దేవుడు కదా ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్ లో ఆన్సర్ రానప్పుడు ఎక్స్ అని చెప్పిన అనుకుని ప్రొసీడ్ అవుతాం నీ చోప మానమే చెప్తాను పేకాటలో జోకర్ ఉంటుంది ఆ జోకర్ విలువేమిటి ఏదంటే జోకర్ విలువేమిటి ఏదంటే అలా దేవుడు అంటే ఏదంటే దేవుడికి ఆ విలువి ఇచ్చేసాం మనం ఏదంటే అది అందుకని ఆయన ఏదంటే అది మనకేది కావాలన్నా మనం దేవుని అడిగొచ్చు ఆయన ఇచ్చేస్తాడు ఆయన వదలుచుకుంటు ఇచ్చేస్తాడు అబో పదహారు కథలు ఉన్నాయి ఆ కథలో ఆయనకిచ్చాడు ఈ కథలో ఈయనకిచ్చాడు ఈ కథలు మనం అడిగినట్ైతే మనకి ఇచ్చేస్తాడు నమ్మకంతో మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే వేమన పద్యం ఉంది మనకు టైం లేదు క్లుప్తంగా చెబుతాను పశుల వన్నె వేరు పాలక్కవర్ణమవు పుష్పజాతి వేరు పూజ యొక్క దర్శనమ్ములు వేరు దైవంబు యొక్క విశ్వదాభిరామ వినురవేమ if only all the people realize this reality come together and worship the lord in any manner by any name in any form everybody will be happy surely the lord will appreciate such an effort that is the spirit behind universal brother viswa manava saubhatrutvam ani manavulandaru okatani leka srushthi anta ade chaitanyam unnadi aneetuvanti adbhutamainatuvanti ఏకత్వ సూత్రానికి ప్రాతిపదిక ఏమిటంటే ఇక్కడ మనకు దొరుకుతుంది నేను ఆ తెలుగు పద్యం ఎవరికైనా తెలుగు రాదేమో ఎవరైనా చెప్పలేము కదా అనకన్నా ఇంగ్లీషు ట్రాన్స్లేషను మీనింగ్ కూడా చెప్పాను అతను జస్ట్ థింక్ వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ హౌ ఈస్ యువర్ బిహేవియర్ విల్ బిస్ క్రియేట్ ఎర్ల్డ్ ఎవరికి వాళ్లు ఇది ఆత్మ పరిశీలన ప్రశ్న దీనికి ఒక చిన్న క్లూ ఉంది క్లూ ఏమిటంటే మీరెవరెవరు కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు ఒక్కసారి చేయొద్దండి మీరు ఇందా రెండు చేతులు పైకి ఎత్తి ఇప్పుడు దించేస్తావా చెప్తా విజయవాడ వస్తాను విజయవాడ వస్తా నేను ధైర్యం అండి కదా ఇప్పుడు నేను ధైర్యం అంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడానికి డెలికేట్ ప్రశ్నలు కాదండి ఇంకేంటే ఇప్పుడు మీరు మంచి వారిన నమ్మకం మాకుంది మీరు మంచి వారిన నమ్మకం మీకుంది ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఎగ్జాక్ట్లీ మీలాంటి వాళ్లే అంటే మీకున్నటువంటి అవగాహన తెలివి మంచి చెడు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కనుక అయితే విల్ దిస్ వరల్డ్ బి ఎ బెటర్ వరల్డ్ ఆర్ నాట్ చెప్పండి ప్రశ్న అర్థమైంది అంటే మీలో ఒక కాంబినేషన్ సార్ మీరు నేను కంప్లీట్ ఇప్పుడు మనం సైకిల్ కి బాల్ బేరింగ్స్ అని ఉంటాయి ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేస్తారు అన్ని ఐడెంటికల్ గా ఉంటాయి ఒక్కొక్క సైజు ఉంటే బాధ్య నడవాల ఆ చక్కడ నడవాలంటే స్మూత్ గా నడవాలి స్మూత్ గా నడవాలంటే బాల్ బేరింగ్స్ అన్ని యూనిఫామ్ క్వాలిటీ యూనిఫామ్ సైజు ఉండాలి సరే గ్రీజ్ ఏదో పెట్టి మనం బడి నడిపిస్తాం ఉదాహరణకి ఆయన నేను ఎవరన్నా ఇప్పుడు నేను మంచివాడిని అనుకోండి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాలంటి వాళ్ళే కనుక థిరిటికల్ గా డిస్కస్ చేస్తున్న ఊరికే మనం విల్ దిస్ వరల్డ్ బి ఎ బెటర్ వరల్డ్ ఆన్సర్స్ ఒకటి ఆన్సర్స్ క్యాన్ బి డిఫరెంట్ క్యాన్ బి డిఫరెంట్ ఇప్పుడు అందరూ నాలాంటి వాళ్లే అయితే ఈ ప్రపంచం ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది ఇంతకన్నా ఇంకేం కావాలని అనొచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళెవరు నా గురించి నిజం తెలియదు కాబట్టి నేను మేనేజ్ చేస్తున్నాను కానీ మీకు అర్థమైందాకోసం నేనేమన్నాయా కోపడ్డా నేనేం కోప్పదా నువ్వు అన్నదానికి నేనేం కోప్పడలేదు నేను అంటే ఈ ఆత్మ నేను చెప్తున్న పాయింట్ అది ఇప్పుడు మనకు ఈ సెషన్ యొక్క ఆంతర్యం ఏమిటంటే మనం చేసుకోవాల్సినటువంటి ఆత్మ పరిశీలన వల్ల అందరూ నాలాంటి వాళ్లు గనకైతే అంటే అందరూ నీలాంటి వాళ్ళైతే ప్రపంచం బాగుపడదేమో అనే అనుమానం వస్తోంది కదా అందరికన్నా భిన్నంగా ఒక చిన్నమెత్తు ఒక తులమెత్తు నువ్వు కాస్త మంచివాడవైతే మిగిలిన వాళ్లను కూడా నీలాగే మంచివాళ్లుగా ఒక పైమెట్టు ఎక్కేందుకు కనుక ప్రయత్నం చేయగలిగితే అప్పుడు బహుశా రెండు వేల ఇరవై మూడులోనో ఇప్పుడు మనం భయపడుతున్న పతనం కన్నా ఉత్వగతికి వెళ్లేందుకు అవకాశాలుంటాయి కదా అది పాయింట్ అక్కడంతే సెల్ఫిష్నెస్ గ్రీడ్ బీయింగ్ ప్రౌడ్ Jealousy, anger, lust, hatred, intolerance, double standards, knowing and not practicing, not walking the talk. This is the reason why we are doing this. What is happening? Every day there is nothing. Everyone is saying that. Krishna Deva is saying that. He is saying that. He is saying that. He is saying that. మనం ఏదో విన్నాం చదివాం ఎక్సట్రా ఎక్సెట్రా కదా చెప్పారు కదా కదా వాడరు దొంగతనాలు చేయరు అని చెప్పారు నిజానికి వాడు మనవాడు చెప్తే నమ్మం కాని అర్థం కాలా మనవాడు ఏ కాళిదాసో మరొకడో మరొకడో చెప్పుంటే మనం నమ్మం గాని ఫార్నర్ చెప్పాడంటే తప్పకుండా సత్యమై ఉంటుంది రుచి అమ్మా పొరుగింటి పూలకొర రుచి నేను ఏమన్నానండి వాడు క్షేమంగా వెనక్కి వెళ్లాడు మన పుస్తకాలు తీసుకెళ్లాడు తీసుకెళ్లాడు కాబట్టి అక్కడ రాసింది మళ్లీ దాని ట్రాన్స్లేటెడ్ కాపీ జిరాక్స్ కాపీలు మనకు వచ్చాయి వచ్చాయి కాబట్టి మనం నమ్మగలుగుతున్నాం లేకపోతే మనం నమ్ముండేవాళ్ళం అస్సలు నమ్ముండేవాళ్ళం కాదు కదా ఏదైనా వాడు అక్కడ కూర్చుని ఊహించి రాయలేదు ఇక్కడికి వచ్చి తిరిగి వ్రాసాడు కాబట్టి నమ్ముతున్నాం మనం రైట్ సో దేర్ వర్ డేస్ ఏది టూ హండ్రెడ్ ఇయర్స్ క్రితం త్రీ హండ్రెడ్ మెకాలే రాసినటువంటి ఉత్తరం గురించి ప్రచారం ఉంది లేదు ఒక మూడు వందల ఏళ్ల క్రితం ఐదు వందల ఏళ్ల క్రితం వెయ్యి ఏళ్ల క్రితం రెండు వేల ఏళ్ల క్రితం అవునా పరిస్థితులు కాస్త బాగుండేవి అనేటువంటిది కొంచెం నమ్మదగిన ఆధారాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఈజ్ ఇట్ ఈజీ టు బి ఆనెస్ట్ ఈజ్ ఇట్ ఈజీ టు బి హార్డ్ వర్కింగ్ వై షుడ్ బి బికమ్ అవేర్ ఆఫ్ దిస్ నీట్ ఉదాహరణకు ఈయన ఆఫీసర్ అనుకుందాం ఈయన అసిస్టెంట్ అని అనుకుందాం కష్టపడి పని చేయాలండి అని అంటారు పాపం చేస్తాడు ఈయన రేపు పొద్దున ఈయన ఆఫీసర్ అయ్యాడు ఇంకొక నీ కష్టపడి ఉంచాడు నువ్వు పనిచేసేవేంటప్పుడు నువ్వు అప్పుడు లేట్ రాలా ఇప్పుడే గడియాలని చూస్తున్నావు మేము వస్తే అంటే పరోక్షంగా నీవు గనక నీతి నియమాలు పాటించినట్లయితే ఇతరులను పాటించమనే అధికారం నీకు ఆటోమేటిక్ సంక్రమిస్తుంది నీవు గనక నీతి నియమాలు పాటించినప్పుడు ఇతరులను పాయింట్అవుట్ చేసే అధికారం నీకు ఉండదు నవ్వుతారు ఎదురుగొట్టవర్లేకపోవచ్చు మహోటానికి గానీ నవ్వుతారు ఫ్రమ్ అట్టర్ డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్ టు ఇంటర్ పుట్టినటువంటి శిశువు టోటలీ డిపెండెంట్ ఆన్ ది మదర్ అమ్మ నేర్పిస్తేనే మనకు నడవటం వచ్చింది మాట్లాడటం వచ్చింది ఐదు వేళ్లతో అన్నం కలుపుకుని తింటాం వచ్చింది లేకపోతే మనం అది చిన్నప్పుడు మీరు ఎవరైనా పిల్లలు తింటున్నప్పుడు మీరు చూసింటేవాడు ముక్కులో పెట్టుకుంటున్నాడో నోట్లో పెట్టుకుంటున్నాడో బొగ్గలో పెట్టుకుంటున్నాడో తెలియదు మూతంతా అన్న పూజ ఆ కంచంలో ఉన్న మెతుకులు పొట్టలోకి వెళ్లిన దానికన్నా చుట్టూ ఉన్నవే కింద పడ్డవే ఎక్కువ ఉంటాయి ఎందుకు వాడికి హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ రాలేదు అంటే మనం ఎంత హెల్ప్లెస్ గా పుట్టి పెరిగామో గనక మీరు అర్థం చేసుకున్నట్టయితే డిపెండెన్స్ డిపెండెన్స్ నుంచి వాడికి నడవడం అలవాటైన తర్వాత రోడ్డు మీద మీద కనుక వాడు తీసుకుని కనుక మీరు వెళ్తూ ఉంటే వాడు చేయి విదిలించేస్తున్నారు పరిగెత్తుకుపోతుంటాడు ఫ్రీడమ్ హీ వాంట్స్ టు ఎంజాయ్ ఫ్రీడమ్ అది మీకు సైకిల్ మోటార్ సైకిల్ చెప్పు ఏదో చెప్పు వాడిని పట్టుకుని వాడు వద్దన్న బలవంతంగా చక్కనెత్తుకుని నడుస్తారు మీరు ఎందుకని వదిలిపెడితే వాడు ఏమన్నా అటు ఇటు పోతే ఏమన్నా అవుతుందేమోనని చెప్పండి కదా సో డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ मेचूरी इंटर डिप अर्थं ऐम इंडिपेडं ऐ कैट इंटर्पन्न को हईदराबाद वाह कूस वस्तू उ क्रास्टिंग నాకు నేను వెళ్లాలి మీరు వెళ్లాలి మీరు ముగ్గురు పరిచయాలేవు మీరే డిపార్ట్మెంటు నేనే డిపార్ట్మెంట్ ఏ ఊరు నుంచి వచ్చా నాకే తెలియదు నేను వచ్చి ఒక నిమిషం ఆగుతా అటు ఇటు చూస్తాను ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుగా చే పట్టుకుని క్రాస్ చేస్తాను చూసారా ఎప్పుడన్నా ఎందుకండి ఏమా టీనా ఎప్పుడు ఇప్పుడేనా బ్రేకు ఏముంది బ్రేకు అధర్మం కదా టీ చల్లారిపోతే ఎంత అపఖ్యాతి అయ్యా మీరు ఒక ఎనిమిది నిమిషాల్లో వస్తారని భావిస్తున్నాను వస్తారా పాగట తీసుకుంటారా తొందరగా వచ్చే కాస్త